పిర్తన ఎనభై నాలుగు ఇన్ని దేహముల బుట్టి ఏమి గంటిమి ఉన్నతపు హరిదాస్యమొక్కటేగాకం కేన జంతువైన నాడు ఎనుగై పుట్టిననాడు ఆనందమొక్కటే అంగాలే వేరు ఈ నేటి అజ్ఞానము ఈ జీవులకొక్కలాగే జ్ఞానమే ఎక్కుడుగాకం సరిలేనిదొకటే నరలోకభోగానకుం నరకానుభవానకు సరే కానిమిగులదు చనదల్లే గరిమనేర్పడనందు ఘనమేమి కొంచెమేమి హరిదాసుడై బ్రతుకటదియే లాభము బాలుడైన అప్పుడూను పండి ముదిసినప్పుడు కాలమొక్కటే బుద్ధికడులేదు ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి ఏలి కంట మొక్కుచుండేది ఏ భాగ్యము